ఆకాశవాణి సజీవ స్వరాలు ఇనటి సజీవ స్వరాలు ధారావాహికలో భాగంగా మామిడిపూడి వెంకటరంగయ్య గారి అనుభవాల రికార్డింగ్ అందజేస్తున్నాం మామిడిపూడి వెంకటరంగయ్య గారు ప్రముఖ రచయిత విద్యావేత్త ఆర్థిక రాజనీతి శాస్త్ర పారంగతులు విజ్ఞాన సర్వస్వాలు అంటే ఎన్సైక్లోపీడియాలు కూడా మనకు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం జనవరి ఎనిమిది నా జిల్లా కొవ్వూరు తాలూకా పురిని గ్రామంలో జన్మించిన మామిడిపోడి వెంకటరంగయ్య గారి అమ్మా నరసమ్మ వెంకటేశం గారు బాల్యంలో తెలుగు సంస్కృతం నేర్చుకున్నారు ఆంగ్ల విద్య కోసం మద్రాసు పచ్చయప్ప కాలేజీలో చేరారు మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పంతొమ్మిది వందల ఏడు బిఏ మొదటి తరగతిలో మొదటివాడిగా ఉత్తీర్ణులైన విద్యాభిమాని వెంకటరంగయ్య అదే కాలేజీలో పనిచేస్తూ చరిత్ర ఆర్థిక రాజకీయ శాస్త్రాల్లో ఎంఏ కూడా చేశారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న భారత స్వాతంత్ర పిపాసి కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా ఆ తర్వాత ఆర్థిక రాజకీయ శాస్త్రాల అధ్యాపకులుగా కూడా విజయనగరం మహారాజా కళాశాలలో పనిచేశారు దివానుగా కూడా సేవలందించారు ఆ సంస్థానానికి సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన నిర్మాణంలో సంపాదక వర్గ అధ్యక్షులుగా కూడా ఉండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొదటి సంపుటాన్ని అందించారు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది కాలేజ్లో ఇంటర్మీడియట్ టెస్ట్లో కూడా అది పురస్కై చేశారు అలాగే అది నేను తెలుగులో రాసిన గ్రంథం అయితే ఎక్కువ ఇంగ్లీష్లోనే రాశాను ఎప్పుడంటే ఆ ఇంగ్లీషు అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండడం చేత విద్యనంతా ఇంగ్లీష్ ద్వారా జరగడం ఫండమెంటల్ రైట్స్ని ఒక పుస్తకం రాశాను కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ పైన ఒక పుస్తకం రాశాను ఒక రోజుల్లో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు దానిపైన ఒక కామెంటరీ రాశాను నైన్టీన్ ఫార్టీ నాది గ్రంథాల్లో అంతా కొంచెం ఎక్కువ విలువ కలదు ఏమిటి అంటే ఫ్రీడమ్ స్ట్రెగ్యూట ఆంధ్రప్రదేశ్ని ఫోర్ ఆర్డినెన్స్ రాశాను విత్ ఒరిజినల్ ఫోర్సెస్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసి దాన్ని చాలామంది విమర్శ చేశారు కానీ దానికంటే ఉత్తమమైన క్రీడ పుస్తకం గురించి ఎవరు ఇది వరకు రాయలేదు ఆ ఫోర్ వాల్యూమ్స్ చాలా ప్రశస్తం నేను భావిస్తున్నాను తర్వాత కౌటిని అర్థశాస్త్రం తనిగించాను మొట్టమొదటి నైన్టీన్ ట్వంటీ త్రీలో నేను ఒక పండితుడు కలిసి తనిగించాను అది చాలా లిటరీ ర్యాంగ్వేజ్లో ఉండిపోయింది అందుచే దానికి ఎవరికీ అర్థం కాలేదు అందుచేత ఏమని చేశానంటే నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో సిక్స్టీ సెవెన్లో కావాలి వ్యవహార భాషలో మళ్ళీ కౌఫల్డింగ్ అర్థశాస్త్రం అంతా కూడా తెలియజేసాను భారతదేశ స్వాతంత్రం చరిత్ర అని తెలుగులో రాస్తామని చెప్పి నాకు ఉద్దేశం అది అంటే లిమిటెడ్ అన్నమాట ఆఫ్ ఇండియా అంటే రెండు ప్రాబ్లమ్స్ నేను తీసుకున్నాను మనం ఎందుకు స్వాతంత్రం పోగొట్టుకున్నాము మళ్ళీ దాన్ని ఎలాగో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఈ రేంజ్కి యాన్సర్స్ త్రీ వాల్యూమ్స్ పుస్తకం త్రీ వాల్యూమ్స్లో మనం మొదటి వాల్యూమ్లో పాత్రను ఎలాగో పట్టు పోగొట్టుకున్నాము కంపెనీస్లో బాగా వివరించాలన్నమాట సెకండ్ వాల్యూంలో దేశంలో జాతీయ ఉద్యమం ఎలాగో బయలుదేరిందో అది క్రమక్రమంగా మొట్టమొదటి ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళలోనే ఉండేది క్రమక్రమంగా ఇతర వర్గాలకు కూడా వ్యాపించింది మహాత్మా అది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు తర్వాత నైన్టీన్ మహాత్మా గాంధీ గారికి వచ్చి నాయకత్వ పండుగ స్వీకరించాడు నాన్ వైలెంట్ అన్నారు అందులో పడిపోయాడు ప్రజలంతా కూడా అదంతా వివరించి నైన్టీన్ ఫార్టీ మన యొక్క సాక్రిఫైసెస్ వల్ల ఏలాగూ మనం స్వాతంత్రం సంపాదించాము అని మీరు చరిత్ర పరిశోధన చేశారు కదండి మన స్వాతంత్ర సౌపార్జినికి కొంచెం తేడా ఉంది వాళ్ళు శాంతియుతంగా కాకుండా విప్లవ ద్వారంలో వెళ్లారు మనం శాంతియుతారంలో వెళ్ళాం అందువల్ల మన తరానికి కానీ లేకపోతే ఇప్పుడు జనరేషన్ కానీ స్వాతంత్ర సౌపార్జన లో ఉన్న కష్ట నష్టాలు తెలియక ఈ స్వాతంత్రం విలువ మనం తెలుసుకోలేకపోతున్నామేమో అనిపిస్తుంది మీరేమంటారు ఇతర దేశాల్లో ఏమైంది అంటే స్వాతంత్రం సంపాదించడానికి అనేక సంవత్సరాలు రక్తపాతంతో కూడిన యుద్ధం చేయవలసి వచ్చింది అమెరికా అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే భౌక్ష విక్ రెవల్యూషన్ అంటే రష్యా అంటే అనేకుడు ప్రాణాలను పోగొయారు అనేకుడు ఆస్తులను పోగొట్టుకున్నారు అనేకుడు ప్రవాసంలో ఉండవలసి వచ్చింది అందుచేత వాళ్ళకు స్వాతంత్రం యొక్క విలువ బాగా తెలిసిందే అన్నమాట మనం కూడా త్యాగాలు చేసాం ఏవి మనం చేసిన త్యాగాలు జైలుకు వెగడం అన్నమాట ఆ జైలు వె కూడా క్లాష్ ఏ క్లాస్ వీ క్లాస్ తీయ్ క్లాష్ ఏ క్లాస్ వీరో ఏమి కష్టాలు అనేదే నేనే కాబట్టి మనం చేసిన తేగాలు మనం వండుకున్న ఆస్తి చాలా తక్కువ ఆ కారణం మన దేశంలో ఇప్పటికి కూడా స్వాతంత్రం యొక్క విలువలను సంఖ్య చాలా తక్కువ అది లోతుగా నాటుకోవడం లేన ఉన్నదన్నమాట అది అందువల్ల మీరు చెప్పిన భావంతో నేను ఏకీభవిస్తున్నాను అయితే ఒకవేళ స్వాతంత్రం విలువ మనం గ్రహించామంటే కాబట్టి మనం ఇప్పుడు భారతీయ పౌరులుగా ఉండి అందరితో కలిసిమెలిసి తగ్గాల తిరగలని చెప్పి వాళ్ళు అనుకుంటారు ఈ కొట్లాటకులు ఈ రైటింగ్ ఇవన్నీ చాలా వరకు తగ్గిపోతుంది అలాగే మనకు ప్రాంతీయ దురాభిమానం అవుతుంది మనం ఆంధ్రం మహారాష్ట్రం తమిళనాడు ఈరోజు దురభిమానాలు అభిమానం ఉండడం మన రాష్ట్రంపై మనకు అభిమానం ఉండటమే ఇది భారతీయ పౌరులమని ఈ సంకుచితమైనటువంటి అభిప్రాయాలు మండిపెట్టుకుంటే అందులో ఏమైతున్నది ఈ దేశంలో ఐక్యత బదులు ఏదో ఈ దురభిమానాల వల్ల అనైక్యత కనిపి ఇప్పటికి కూడా కనిపిస్తుంది అలాగే భాష దురభిమానాలు మా భాష గొప్పది మా అందులోనే ఎక్కువ గ్రంథాలు ఉన్నాయి అని ఇలాంటివన్నీ ఈ సంకుచిత అభిప్రాయాలు అందుచేత మనం స్వాతంత్రం యొక్క విలువను గ్రహించినామంటే ఇలాంటి వైషమ్యాలన్నీ తొలగిపోయి అందరూ ఒకే జాతివారం అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది దేశంలో సంకుచితమైన అభిప్రాయాలు బ్రిటన్ లో కానీ ఫ్రాన్స్ లో జర్మనీ లో ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల పాత్ర అంటే అక్కడ అందులో కూడా నా అభిప్రాయం ఏమిటి అంటే పూర్వ అంటే నేను ఇదే ఉన్నప్పుడు తర్వాత అధ్యాపకునిగా ప్రవేశించినప్పుడు వీళ్ళు అధ్యాపకులంతా కూడా చాలా రెస్పాన్సిబిలిటీతో ప్రవర్తించేవారు మనం ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఏమిటి మన డ్యూటీ ఏమిటి అక్కడ పాత చెప్పా పాత భారణ అన్నా అనాలి కదా వీళ్ళకు తగినట్టుగా విద్య నేర్పడం ఆ మనం ఎప్పుడు కూడా వినదీయకూడదు అనేటువంటి భావంతో కష్టపడి వాళ్ళకు విద్య చెప్పేవారు నేను ఎన్నో సంవత్సరాలు హీస్ట్రీ ఎకనామిక్స్ పాలిటిక్స్ ముఖ్యంగా చెప్తూ ఉండేవాణ్ణి ప్రతిరోజు ప్రిపేర్ చేసిగానే నేను క్లాసుకు వెళ్ళేవాడిని కాను నలభై సంవత్సరాల అనుభవం ఉమ్మా ప్రతిరోజు క్లాసుకు ప్రిపేర్ చేసి వెళ్ళేవాడిని ఇప్పుడు ప్రిపేర్ చేసి వెళ్ళేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ స్థాయి పడిపోయింది అందుచేత విద్యార్థులు కూడా ఏవి వీళ్ళ లెక్చరు వీళ్ళు దీన్ని వినడం ఎందుకని వాళ్ళలో కూడా ఒక విధమైనటువంటి మూర్తిభావం కడిగింది అన్నమాట కాబట్టి మా రోజుల్లో అంటే పాతకాలం వాళ్ళంతా బాగుంది అనుకోవడం అది కాదు నా అనుభవం పెట్టి చెప్తూ ఉన్నాను టీచర్స్ అంతా బాగా కష్టపడి పనిచేసి లెక్చర్స్ ఇచ్చేవారు ఇప్పుడు అది జరగడం లేదు అందువల్ల టీచింగ్ స్థాయి పడిపోయింది విద్యార్థులకు టీచర్స్ పట్ల ఉండేటువంటి గౌరవం ఇవన్నీ కూడా తగ్గిపోయింది ఒకదానిలో ఒకటి అనుబంధంగా ఉంటుంది ఇవన్నీ కూడా అది ఇప్పుడు జరుగుతూ ఉండేది దేశంలో అనేక వర్గాలు వారు ఉన్నారు ఒక్కొక్క వర్గం ఒక పాత్రను ధరించవలసి ఉంటుంది ఇప్పుడు వర్తకులు వాళ్ళ పాత్ర వ్యవసాయం చేసే పాత్ర ఒకటి విద్యార్థుల పాత్ర ఇంకొకటి అలాగే ఒక్కొక్క వర్గాలు వారు చేపట్టిన పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించి ఇతర కార్యక్రమాల్లో అంత ప్రాధాన్యం ఉంచకూడదు అనేది నా యొక్క తత్వం అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నది ఏ ఆందోళన వచ్చినా ఆంధ్రలో ప్రవేశిస్తున్నారు దానికి కారణం ఏమిటంటే నిరుద్యోగం ఎక్కువైపోయింది దేశంలో దారిద్ర్యం ఎక్కువైపోయింది చదువుకున్నా కూడా ఉద్యోగం దొరకడం లేదు ఎందుకు ఈ చదువు అని అనుకుని విద్యాలయాలు బదిలీపెట్టేస్తే అధిక మోస్తారు కానీ విద్యాలయాల్లో ప్రవేశించడం ఈ ఆందోళనలో ఎక్కువ పాల్గొనడం అంటే ఇక్కడ ఇంకొక చిన్న సందేహం అండి ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళకి నిరుద్యోగం ఎక్కువ వల్ల లేకపోతే చదువు మీద అశ్రద్ధ వల్ల ఈ విధంగా ఆందోళనలు కలుగుతున్నాయి అని కానీ సమాజంలో మేము పౌరులనే మాది సమాజం ఈ సమాజాన్ని బాగు చేసుకోవాలి అని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారేమో అంటే నేను చెప్పాను సమాజంలో మనం అందరం పౌరులమే అయితే ఆ పౌరుల ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఉంది ఆ పాత్రను వదిలిపెట్టి ఇతరుల పాత్రను మనం ధరించడం అది పూర్తి చేసుకొని తర్వాత మన ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమం చేపట్టవలసింది అందువల్ల విద్యార్థులు కూడా అనేటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకొని రాజకీయాల్లో వాళ్ళు ప్రవేశించడం అనేది నేను దానికి అంగీకరించడం మీరు అంగీకరించడం అంగీకరించకపోయినా అది వేరే నేను దానికి అంగీకరించడం లేదు అంటే విద్యార్థులకి విద్య అంతమంటే ఎప్పుడు అని ఎలా తెలుస్తుంది నేను విద్యార్థిని చదువుకునేవాడిని పరీక్షలో కలుసుకోవాలను అని మనసులో అనుకున్నవాడు దీని అంతా వండుకొని నేను పౌరులు దీని అది స్థితి అది కాదు పౌర స్థితి తర్వాత వస్తుంది దానికి మీరు తయారు కావాలను ఎప్పుడు మనం పౌరుల తయారవుతాం బాగా అంటే దేశానికి విద్యావంతుడు అవసరం అందరూ విద్యావంతులుగా ఉన్నవారు విద్యను పూజ చేసుకున్న తర్వాత వారి పౌర ధర్మాలేవో వాటిని చక్కగా అనుసరించగలరు ఇది పూర్తి చేసుకోకుండా ఇప్పటి నుంచే మేము పౌరభనుకుంటే ఇది రెండుకి చేతవారు మోస్తా తయారైపోతారు తర్వాత మీ దగ్గర చాలామంది చదువుకున్నారు కదా విద్యార్థులు మీ దగ్గర చాలామంది చదువుకున్నారు కదా ఆ చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని వాళ్ళు అన్న ఉన్నారా అందరికన్నా గొప్పవాడని చెప్పలే గొప్పవాడు ఉన్నారు గోవిందరాజ్ గారిని హైకోర్టు జడ్జిగా ఉండి విజయనగరంలో దగ్గర స్టూడెంట్ ఆయన ఆయన మంచి స్టూడెంట్ అప్పుడు ఫస్ట్ క్లాస్ రావడం హిస్టరీకి ఆయనకు ఫస్ట్ క్లాస్ కూడా వచ్చింది తర్వాత లాయర్గా పనిచేసేవాడు గొప్పవాడయ్యాడు చింతగొండ రాఘవరావుని ఆయన కాకినాడను దగ్గర చదివాడు ఇంటర్మీడియటు చదివిచ్చిన తర్వాత ఆయన హైకోర్టు జడ్జి అయ్యాడు మద్రాసు హైకోర్టు జడ్జి అయ్యాడు హినుమతు సత్యనారాయణరాజు గారని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుప్రీంకోర్టులో ఉండి అక్కడబాబు ఈ హాఫీస్లో అత్యాక్ వచ్చి చనిపోయాడు మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు భవిష్యత్తు ఎలా ఉండాలి అంటే నా విద్యార్థి దశ విద్యార్థులకు వేరే కార్యక్రమాలు ఏం స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం అంతే విద్యలో వెనకబడిన వాళ్ళే స్పోర్ట్స్ వెళ్ళేవారు బాగా చదువుకునే వాళ్లకు స్పోర్ట్స్ అటువంటిది ఏమీ నచ్చడం లేదన్నమాట సినిమాలు ఏం లేవు ఆ రోజుల్లో కాలేజీకి ఇంటికి రావడం చదువుకోవడం ఇంతే వేరే వివిధ కార్యక్రమాలు ఏమీ లేవు విద్యార్థులకు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నుంచి మార్పు వచ్చింది దానికి కారణం ఏమిటంటే ఈ బెంగాల్ పార్టీ చేశారు సమస్యరా చదువుకోవడం పరీక్ష లో పాస్ కావడం ఇది ఒకటే వాళ్ళ లక్ష్యం అందువల్ల ఏ సమస్యలు లేవు వాళ్ళకు తీర్చడానికి వాళ్ళు అరగడం లేదు తీర్చడం లేదు యువతరాన్ని చూస్తూ ఉన్నారు కదా అంటే ఒక విధంగా ఇప్పుడు తరం వారు కొంచెం విశాదతరం అయింది అంటే వాడు సినిమాలు చూస్తారు నవలలు చదువుతారు తెలుగులో నవల వస్తున్నాయి నరకాల మెనింగ్లు వస్తున్నాయి తర్వాత మీటింగులు పెద్ద పెద్ద మీటింగ్ జరుగుతుంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అడ్రస్తో చూస్తుంటారు కాబట్టి వీటి మూలంగా వీళ్ళ దిక్పశం కొంచెం విశాలతమైంది అనమాట మా దృక్పశన చాలా సంకుచితంగా ఉండేది ఏదో పుస్తకాలు చదువుకోవచ్చు పరీక్షలు రాష్ట్రావడం అంతేగాని మరి లోక జ్ఞానం ఏమీ లేదన్నమాట ఇప్పుడు వారికి లోక జ్ఞానం లోక అనుభవం ఎక్కువ ఉంది అప్పుడు వాళ్ళ నిజమైన విద్య వాళ్ళది విశాలమైనటువంటి విద్య వాళ్ళది మా తరం వాళ్ళ సంకుచితమైనటువంటి విద్య అది గొప్ప భేదం సాహిత్యంలో చాలా కొత్త పోకళ్ళు వస్తున్నాయి కదా ఈ మధ్య ఈ కొత్త పోకళ్ళు వస్తే సాహిత్యం యొక్క స్థాయి అందరూ అంటున్నారు కదా మరి మీరేమంటారు కొత్త పోకళ్ళు మంచి అంటారా చాలంటారా కొత్త పోకళ్ళు వస్తాం మరి సాక్షి తిండరు అయితే అన్ని అన్ని పోకడలు దేశానికి తగినది అని చెప్పి మనం అనుకోవడానికి వీలు లేదు అందులో కూడా అనేక రకాలు ఉన్నాయి ఇప్పుడు కొంతకాలం వరకు ఈ దేవుడు కూడా చిత్తశత్తి భావకవచ్చి మొదలుపెట్టారు అంటే ఇమిటిష్ లిటరేచర్లో లీడింగ్స్ అవన్నీ ఉండేవి దాన్ని ఇమిటేట్ చేస్తూ వీడి కూడా అది కొత్త మార్గం అయితే అనుసరించారన్నమాట ఇది బాగానే ఉన్నది కొందరు విప్లవ కవులుగా బయలుదేరుతున్నారు విప్లవ కవులు అంటే ఏమిటి ఉన్న సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కొత్త సమాజాన్ని శిక్షించడం అన్నమాట అంటే అది కూడా అవసరమే కొ మనం ఎప్పుడూ మార్పును కోరుతూ ఉండాలి మార్పును కోరేటువంటి వాంగ్మయం ఏదైతే ఉందో ఆ వాంగ్మయాను మనం హర్షించ తగ్గదే అనమాట ఇప్పుడు శ్రీశ్రీ అంటే ఆరుద్ర అంటే వీళ్ళంతా మార్పును సమక్షిస్తూ వాంగ్మయాన్ని సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి అంటే కొన్ని పోకరు బండి కూడా చాలా హర్షించదగ్గదే అయితే మనకు ఒక సంస్కృతి ఉంది ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు సంస్కృతి ఉంది అది ప్రాచీన కవులు రాసిన గ్రంథాల్లో ఆ సంస్కృతి ప్రతిబింబడే ఉన్నదన్నమాట దాన్ని విస్మరించి ఈ కొత్త పోకట్లోనే మనం పడిపోవడం అన్నది అది మాకు నష్టరం లేదు అది ఇది రెండు సమన్వయం చేయాలి సమన్వయం చేశామంటే దేశం బాగుపడుతుంది వ్యక్తులుగా మనం బాగుపడతాం మన పూర్వులు ఎలాంటి మనం తెలుసుకోవాలి మట్ల మాట తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా మనం మారుతున్నామో ఈ మార్పు ఎంతవరకు అవసరమో ఎంతవరకు ఇది నిర్మాణాత్మైన మార్పు ఇవన్నీ కూడా మనం పరిశీలించాలన్నమాట అది ఇది రెండు సమన్వయం కావాలి కొత్త పోగొట్లు మాత్రమే పట్టుదల మా ఊరారు మీరు విద్యార్థిగాను ఉపాధ్యాయుగాను మీ అనుభవాలు కొంత మరువులేని చెప్తారా నా ఉపాధ్యాయ జీవితం అంతా మరవరాని జీవితమే ఎందువల్ల అంటే అనుభవం మొట్టమొదటి కాకినాడ కాలేజీలో నేను లెక్చర్డుగా ప్రవేశించాను అంతకువ నేను డిబేట్స్లో కోట్లో పాల్గొనే వాడిని కాను అలాంటి వాడిని నాకు కొంచెం సభా కంప అంటారు అది ఉండేది మనం క్లాస్కి వచ్చాము వీళ్ళకి లెంచ్ చేయగలమా అనే నాకు మొత్తం మాట మొదటి భయం ఇది అయితే క్లాస్కి వెళ్ళాను ఈత కలక లెంచ్ చేసి ఇచ్చాను అందరూ బాగా శ్రద్ధతో విన్నారు అప్పట్లో నా భయం పోయింది వ్యక్తులు బాగా చేయగలం అనేటువంటి ధైర్యం ఒకటి కలిగింది మద్దతు రూపమై కలిగింది అది మొదలు ఆఖరు రోజుల వరకు నేను టీచర్గా ఉన్నాను కదా ఎప్పుడు విద్యార్థులు నా పట్ల చాలా ఉండేవారు నేను చెప్పిందంతా శ్రద్ధతో వినేవాడు వీరు చెప్పింది చాలా లాభంగా ఉంటుంది అది పరీక్షలకే కాదు చిత్రయాత్ర కూడా చాలా లాభంగా ఉంటుంది అని ఎప్పుడు కూడా అనే అనేక స్ట్రైక్స్ జరిగినా నా క్లాస్లో ఎప్పుడు స్ట్రైక్ జరగడం అది నా అనుభవం దానికి కారణం అంతా ఏమిటంటే శ్రద్ధతో ఇది అధ్యాపకులంతా శ్రద్ధతో పనిచేయడం దానికి కారణం అన్నమాట మాకు పెద్ద ప్రొఫెసర్ ఉండేవాడు నేను పచ్చిపల్స్ కాలేజీలో బిఏ చదివాను రామానుజాచార్యుని ఆయన పేరు ఆయన అంటే టీచర్స్కి స్టూడెంట్స్ అన్ని సంబంధం ఉండేది అందువల్ల టీచర్స్ అంటే రెగ్యవాట్లు ఉండేది ఆ రోజు కూడా అంట సంబంధం ఏ సంబంధం లేదు ఆయన రావడం ఒక గంట సేపు లెక్ష చేయడం అనర్గంగా ఎట్ చేయడం విడిపోతుండడం అంతే ఆయన చేసే పని అయితే ఆయన చెప్పే ధోరణి ఇవన్నీ తిని మేము చాలా ప్రభావితులు అయ్యేవాళ్ళం అంతేకాని దగ్గర సంబంధం ఉండింది అందువల్ల ప్రఖ్యాత విద్యావేత్తగా సమాజానికి సేవలందించిన పెద్దలు మామిడిపూడి వెంకటరంగయ్య గారి అనుభవాల రికార్డింగ్ ఆకాశవాణి స్వర భాండ నుంచి మీకు అందించింది ఆకాశవాణి హైదరాబాద్ సజీవ స్వరాలు శీర్షక